స్తోత్రం నైనా పరిస్థితి ఏసు ప్రభ జీవంగల దేవనికే వందనాలు ప్రభ అయ్యా కొద్ది నుంచి అతను ఎంతగానో కాచి కాపాడి పదర పర్సిన దేవ నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఏసు ప్రభావ వచ్చిన దీవించండి ఆశీర్వదించండి ప్రభావ ఏసూ ప్రభ పాటల ధర మీరు మైపొందండి వాక్యచత మీరు మాతో మాట్లాడండి ప్రభావ ఏసు ప్రభ మా జీవితంలో ఏదైనా ఆయుస్కారం తొలగించండి ప్రభావ ఈ వాక్య చెత మమ్మల్ని ఇంకా బలపరిచి దీవించి ఇంకా అతిపరుశుదలకు నడిపించి నామానికి మేమ తెచ్చుకోమని నజడైన ఏసుకు సంసి అడి తండ్రి ఆ మేన్ అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశోద్ధుడా ఏ నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారణి సన్నిధిలో తాగిల పడి నమస్కారము చేసేదా తాగిల పడి నమస్కారము చేసేదా నా మన సారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా తాగిల పడి నమస్కారము చేసేదా ప్రతి వసంతము రీతమే ప్రకృతి కలన్ నియో నీ మహిమను వివరించులే ప్రతివసూ నిదయా కిరీ తమే ప్రకృతి కలన్ <Nee> -ma -manu ీ మహిమను వివరించు నే ప్రభువానిందే ఆరాధించేదా కృతజ్ఞతాస్తుతులతో కృతజ్ఞతాస్లతో ప్రభువానిందే ఆరాధించేదా కృతజ్ఞతాస్తుతులతో కృతజ్ఞతాస్తులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏ నా నిలు వెళ్ళనిండి నా మనసారణ సన్నిధిలో తాగిలపడి నమస్కారము చేసేదా తాగిలపడి నమస్కారము చేసేదా పరిమళించుని నా సాక్ష జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించుని నా సాక్ష జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించేదా హర్షాద్వనులాతో హర్షాద్వనులాతో పరిశుద్ధాత్మలు ఆనందించేదా హర్షధ్వనులాతో హర్షధ్వనులాతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏసయ్యా నారు నా నిలువెల్ల నిందివు నా మనసారని సన్నిధిలో తాగిల పడి నమస్కారము చేసేదా తాగిల పడి నమస్కారము చేసేదా పక్షి రాజువై నీ రెక్కలపై ీేనాచతలు వరించి పక్షిరాజు వై నీరకల పై మోషితివే నీవేనా్రీ వై నా వరించి ఎహోదేవా మహి పరాచేద స్త స్గీతాలతో ఏదేవారాచేద స్తిగీత స్తిగీత అత్యున్నత సింహాసనము పై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏసయ్యా నా నిలు వెళ్ళనింది ఉన్నావు నా మనసారని సన్నిధిలో తాగిలపడి నమస్కారము చేసేదా తాగిలపడి నమస్కారము చేసేదా సూత్రం తండ్రి ప్రభానికి వంద నాలుగు రోజుగా పరిచిదడానికి సూత్రం తండ్రి నా ప్రభాని వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా నా తండ్రినికే వంద నాలుగు రోజాన్ని వాక్యం చెప్పి ఆ కృపను దయచేయమని వేసినాం నడుచున్నాను తండ్రి అమీన్ కీర్తన నూట పదహారు బ్రదర్ కీర్తన నూట పదహారున మొదటి వచనం స్టార్ నూట పదహారుల మొదటి వచనం యోహోవా నా మొర నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించచున్నాను రెండో వచనం కూడా ఆయన నాకు చెవి యజ్ఞను నా జీవిత నేను ఆయనకు మొర పెట్టదును అయితే మహారాజ్ ఏమంటుండే యోహోవా నా మొరును నా విన్నపములను ఆలకించున్నాడు అయితే దావిద్ మహారాజ్ ప్రార్థన చేసిన మొర పెట్టిండు ఎటువంటి మొర పెట్టిండు ప్లస్ విన్నప్పం కూడా చేసిండు అయితే దావిద్ మహారాజ్ పెట్టిన మొరకు దావిద్కు దావిద్ జవాబు వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమంటున్నట్టే యోహోవా నా మొరును నా విన్నపములను ఆలకించున్నాడు అయితే మనం పెట్టే ప్రతి మొరకు దేవుడు ఆలకిస్తున్నాడు అది కొన్నిసార్లు మనం గ్రహి గ్రహించడం లేదు కావున నేను ఆయనను ప్రేమించుచున్నాను కాబట్టి మనము ఏసుప్రభుని ప్రేమించుచున్నాము కాబట్టి దేవుడు మన మొరను ఆలకించి ప్రతి మనకు జవాబిస్తున్నాడు అయితే మనం ఇక్కడ ధాన్యాలు కూడా మొర అయితే ఆ మొర ఎట్లుండాలంటే దేవునికి నీతిగా కరెక్ట్ గా క్రియలను బట్టి కరెక్ట్ గా ఉంటే దేవుడు మన మరకు జవాబిస్తాడు అయితే ఇక్కడ ధాన్యలు కూడా అన్నాడు సింహాల బోన్లు వేసినప్పుడు ఎట్ల మొరపెట్టిండు ధాన్యాలు కూడా మొరపెడితే ఆ దేవుడు ఏం చేసిందంటే సింహాల నోటిని కూడా మూసేసి ధాన్యులను రక్షించిండు అయితే ఇక్కడ దా దావిద్ కూడా మొర కాబట్టి దావిద్ కూడా ప్రతి దాంట్ల నుంచి దేవుడు జవాబిచ్చిండు ఎందుకంటే మనం అందరం ఆయనని ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన మనకు సమీపంగా ఉండి ప్రతి మొరకు మనకు జవాబిస్తుండు ఇక నా మొరకు జవాబు ప్రతిసారి దేవుడు నా నా యొక్క జవాబిస్తుండు ఎందుకంటే నాకు మొన్నటి వరకు ఆపరేషన్ అండి మీ అందరికీ తెలుసు కన్నా ఆపరేషన్ అయినప్పుడు నేను ఒకటే అనుకున్నాను కన్నా ఆపరేషన్ అయినప్పుడు నాకు ఎప్పుడు షుగర్ బీపీలో అప్ అండ్ డౌన్ వస్తూ ఎప్పుడు ఎట్లా అవుతుందో తెలియదు అయితే అక్కడ డాక్టర్లు కూడా అన్నారు షుగర్ బీపీ నార్మల్ ఉండాలి అప్పుడే చేస్తారని ఇక నేను బాగా ప్రార్థన చేసుకొని పోయినా నీ చిత్తం ప్రభా నువ్వు గుడ్డివానికి చూపని ఇస్తాను అంటున్నావు కదా ప్రభ మరి నాకు ఈ కన్ను గడ సరీ కనబడకుండా నాకు ఇబ్బంది అవుతుంది ప్రభ నీవే నా కార్యం జరిగించు ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకొని పోతే అక్కడ వాళ్ళు తీసగానే టెస్టులన్నీ నార్మల్ ఉండే దేవుడు కార్యం చేస్తుండు హలలి దేవునికి వందనాలు దేవుడు మా జీవితంలో ప్రతి నిమిషం ప్రతి క్షణము దేవుడు మా మా ముర్రని వింటున్నాడు మా మొరని విని మా మన అందరి మొరను వింటు వింటున్నాడు కాబట్టి మనం ప్రతిరోజు అందరి గురించి కూడా మనం మొర పెడుతున్నాము ప్రతి ఒక్కరు మొరను దేవుడు వింటున్నాడు ప్రతి ఒక్కరిని దేవుడు స్వస్థపరుస్తున్నాడు కావు నా జీవిత నేను ఆయనకు మొరపెట్టుచున్నాం మనం బ్రతికున్నంత కాలము వేసుప్రభ దగ్గర ఆయనను స్తిస్తున్నాము ఆయన వాక్యానుసారం కూడా మనం నడుస్తున్నాం కాబట్టి ప్రతి దాంట్లో నుంచి దేవుడు మనకు విడుదల ఇంకా పౌలశీలలు కూడా చెరసాలలో వేసినప్పుడు పాటలతో ప్రార్థిస్తే దేవుడు ఆ సంఖ్యలన్నీ కూడా తెంపిండు దేవుడు అక్కడ కార్యం చేసిండు అంటే దేవుని భక్తులు దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తే దేవుడు కంపల్సరీ మనకు జవాబిస్తాడు ఇంకోటి చూసుకొని చూస్తే కీర్తన గ్రంథము వన్ ఫార్టీ ఫైవ్ కీర్తన వన్ ఫార్టీ ఫైవ్ సెవెంటీన్ సెవెంటీన్ యోహోవా తన మార్గములంతటిలో నీతి తన క్రియలన్నిటిలో కృపుచూపు వాడు తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ సమీపంగా ఉన్నాడు తనైందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేర్చును వారి మొరను ఆలకించి వారిని రక్షించును అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండంటే యహోవా తన మార్గములన్నిట్లో నీతి గలవాడు అయితేసుప్రభు ప్రతి దాంట్లో నీతి నీతిగలవాణిగా ఉన్నాడు మనకందరికి తెలుసు తన క్రియలన్నిట్లో ఏసు చేసే ప్రతి క్రియలు అంటే ప్రతి ఒక్క క్రియల్లో మనకు కృప చూపిస్తాడు తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యోగా సమీపంగా ఉన్నాడు అయితే దీంట్లోనే దీని గురించి ఏషియా ఇరవై తొమ్మిది చూడండి ఏషియా ఇరవై తొమ్మిది ప్రభు ఇలా చెప్పండి అదేదండి ప్రభు ప్రభు ఇలాగూ సెలవిచ్చి సెలవిచ్చి ఉన్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను గనపరుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరం చేసుకొని ఉన్నారు వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి నేర్చుకున్నవి అయితే ఇక్కడ ఈ మొర గురించి దేవుడు ఇక్కడ ఏమంటున్నాంటే కొంతమంది ఏం చేస్తారంట హృదయం కొంతమంది ఏం చేస్తారంట పెదవులతో ఘనపరుస్తారు కానీ హృదయంతో నాకు దూరంగా చేసుకొని ఉన్నారు అయితే కొన్నిసార్లు మొరపెడుతుంటే నిజంగా మొరపెట్టాం ఎట్లా ఎట్లా మొరపెడుతున్నామంటృ హృదయము హృదయం హృదయంతోనే పెదువులతోనే మనం కొన్నిసార్లు ఘనపరుస్తాం కానీ హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉంటుందంట అయితే క్రైస్తవులు ఉన్నారు చాలా మంది మొరపెడతారు కానీ వాళ్ళ మొర ఎట్లుంటుందంతా పెదవులతో మొర పెడతారు కనుక కానీ హృదయంకు దూరంగా ఉంటాడంట ఇక్కడ దానికి ఇక్కడ ఏమంటుండే తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ యహవ ఉన్నాడు మనం నిజంగా దేవునికి మొర కాబట్టి దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు తనెందు భయభత్తులు గల కోరికను ఆయన నెరవేర్చును అయితే మనము ఆయనేందు భయభత్తులు కలిగి ఉన్నాం కాబట్టి దేవుడు మన మొరును మనం మన మొరున ఆలెక్కిస్తున్నాడు మన కోరికను కూడా నెరవేరుస్తున్నాడు అయితే దీని దీని విషయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను అయితే ఒక చిన్న సాక్ష్యం అయితే నేను డ్యూటీ చేసేటప్పుడు కొత్తగా డ్యూటీ జాయిన్ కావాలని ఉన్నాను అయితే ఇక్కడ గ్రూప్ లో ఉన్న తెలుసు నా యొక్క బలహీనత నేను ఎట్లా ఉంటానే అని మొత్తం నన్ను పడిపోయేటట్టు ఉంటాను అయితే ఒక సిస్టర్ నేను యాక్చువల్ నేను టీచర్ జాబ్ చేసేదాన్ని అయితే టీచర్ జాబ్ చేస్తే ఒక టీచర్ ఏమంటుంది టీచర్ మీరు బస్సులో నిలబడి టికెట్లు ఇవ్వగలుగుతారా బస్ లో బ్యాలెన్స్ గా నిలబడగలుగుతారా నువ్వు ఇట్లా నూక్యంగానే పడిపోతావు కదా సిస్టర్ నువ్వు చేస్తావు ఎట్లా ఒప్పుకున్నావు డ్యూటీ అని అంటే నేను ఆమెకి ఏం చెప్పలే కానీ నిజమే ఉండొచ్చు మరి నేను నిలబడలేను కదా బస్ ఎట్లా ఎట్లా నిలబడి టికెట్లు ఇవ్వగలుగుతాను అని బాధతోనే నేను డ్యూటీలో జాయిన్ అయినా డ్యూటీలో జాయిన్ అయి నేను బాధతో దేవుందర ఇట్లనే మొరపెడుతున్నా వేసు ప్రభా మరి నీ ఎందు నేను ఉన్నాను కాబట్టి నాకు నా కోరిక నువ్వు నెరవేర్చు ప్రభా మరి నేను బస్సులో నిలబడితే నాకు నువ్వు నాకు శక్తి ఇచ్చి నీ యొక్క శక్తి ఇచ్చి నన్ను నడిపించు ప్రభా అని ప్రార్థన చేసుకున్నా ప్రార్థన చేసుకొని మరి అందరు కూడా అందరు కూడా చెప్పిన మరి ఇట్లా అంటున్నారు మరి నేను అక్కడ తలగా నిలబడాలా తూకగా నిలబడదు దేవుడు వాక్యం కూడా నేను నిన్ను తలగా పెడతాను తూకగా పెట్టను అన్నాడు కదా దేవుడు నేను అట్లా వాక్యాలన్నీ నెమరేసుకుంటా ప్రార్థన చేసేదాన్ని వాక్యాలన్నీ ధ్యానించుకుంటా ప్రార్థన చేసేదాన్ని ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ ఏం చేసిండే నాకు అద్భుత రేటుగా దేవుని యొక్క శక్తి నాలో పెట్టి నా ఇక్కడ వరకు నడిపించింది ఈ రోజు వరకు దేవుడు నేను ఉన్నాను నేను బ్రతికి ఉన్నాను నేను ఆశీర్వదించబడినాను కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క కృపనే ఆ దేవుడు లేకపోతే నేను ఆ యేసుప్రభు లేకపోతే ఆయన కృప లేకపోతే ఆయన ఆశీర్వాదం లేకపోతే నేను కడుగు కూడా ముందుకు వెళ్ళాను ఇది ఇది నా యొక్క సాక్ష్యం ఆయన యొక్క కృప లేకపోతే నేను ఒక రోజు కూడా నేను ఒక నిమిషం కూడా నేను బ్రతకలేను ఆయనకు మొరపెట్టకుండా ఆయనకు ప్రార్థన చేయకపోతే ఆయన యొక్క వాక్యం నేను ధ్యానించకపోతే నేను ఉండలేను కాకపోతే ఏంటంటే నేను సేవలో రాను వాక్యంలో పంచుకోను కాబట్టి దేవు అది కూడా నేను చేయాలా మీరందరూ ప్రార్థన చేయండి నేను కూడా సేవలో వాడబడాలా వాక్యం చెప్పాలా దేవుని గురించి సాక్ష్యం చెప్పాలా మీరందరూ నా గురించి కూడా ప్రార్థించండి అక్కడ ఇక్కడ ఇక్కడ ఏమంటుండో వారి మొర ఆలకించి వారిని రక్షించును అయితే దేవుడు మన అందరి మొరను మనకు మనల్ని రక్షిస్తాడు యహవ తన్ను ప్రేమించి వారిని కాపాడు కాపాడును మనం ఆయన్ని ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం మనము కాపాడబడతాం ప్రతి విషయంలో దేవుడు మన జీవితంలో కార్యము చేస్తాడు ఇక ఏషియా ట్వంటీ చూడండి బ్రదర్ ఇంకోటి ఏషియా ట్వంటీ సిక్స్ త్రీ ఎవరి మనసు నీ మీద ఆనుకును వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు ఎలా అనగా అతడు నీ ఎందు విశ్వాస ఉన్నాడు చదువు ఇక్కడ ఏమంటుండో ఎవని మనసు నీ మీద ఆనుకునునో వాని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదువు ఏలైనాగా అతడు నీ ఎందు ఉన్నాడు అయితే ఇక్కడ ఏముంది మనం మనం అందరం మనం మన మనసు ఎవరి మీద ఆనుకొని ఉంది ఏసు ప్రభు మీద ఆనుకొని ఉన్నది కాబట్టి దేవుడు ఏమంటాడు మనల్ని పూర్ణ శాంతి గలవాణిగా కాపాడతాడంట ఆయన నీ ఎంత విశ్వాసం అతడు నీ ఎంత మనం ఏం చేసినాము ఏసు ప్రభుల్లో విశ్వాసం కాబట్టి దేవుడు ఏం చేస్తాడంట పూర్ణ శాంతి మన ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా కూడా నాకెప్పుడన్నా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ప్రాథం చేసుకుంటా ప్రాథం చేసుకొని యేసు నేను ఎట్లా నాకు ఏం అర్థమవుతలేదు ప్రభా అని చెప్పి గమ్మును కూర్చొని ప్రాథం చేసుకుంటే దేవుడు ఎక్కడ లేని శాంతి సమాధానం ఇస్తాడు దానికి మార్గం కూడా మనకు చూపిస్తాడు అయితే ఇంకో ఇంకో వాక్యం ఏంది సెవెన్ లో చూడండి బ్రదర్ అవును ట్వంటీ సిక్స్ లో సెవెన్ బ్రదర్ 26 సిక్స్ లో సెవెన్ సార్ అతని అతనిని కొట్టిన వారి వారిని ఆయన నీతి మంతులు పోవు మార్గము సమముగా ఉండును నీతిమంతుల త్రోవను నీవు సరళం చేయుచున్నావువా నీతిమంతులు పోవో మార్గము సమముగా ఉండును నీ నీతిమంతులు త్రోవ త్రోవను నీవు సరళం చేయుచున్నావు అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నంటే మనం అందరం కాబట్టి మనం పోవే మార్గము కరెక్ట్ గానే ఉంటది మనం అంటే కరెక్ట్ గా లేకపోయినా కూడా మనం ప్రార్థన చేస్తే దేవుడు మనని కరెక్ట్ మార్గంలో నడిపిస్తాడు నీతి మంతుల త్రోవ నీవు సరళం చేయదు నీతి మంతుల త్రోవను సరళం చేయదు అంటే మనం పోయే మార్గంలో అన్ని వస్తాయి కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు అన్ని వస్తాయి దేవుడు అన్నిటి నుంచి మనము మనల్ని కాపాడుతాడు అయితే ఇంకోటి బ్రదర్ ఇర్మియా అందునే అందునే పన్నెండు చూడండి బ్రదర్ పన్నెండో వచనం ఇరవై యహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు అయితే యహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నిటిని సఫలపరచదు అయితే మనం ఏసుప్రభు దేవుడు ఏం చేశాడంట మనకు సమాధానం స్థిరపరుస్తాడంట నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నింటినీ సఫలపరచదు అయితే మన మనం ఏమేమి పనులు చేస్తున్నామో దేవుడు ప్రతి మనకు మన పక్షం నుండి మనకు విజయాన్ని ఇస్తాడు ప్రతి దాంట్లో బ్రదర్ ఏరిమి ఒకట్ల వారు వారు నీతో యుద్ధము గాని నిన్ను విడిపించటకు నేను నీకు తోడయ్యింది వారు నీ పైన విజయం పొందజాలరు ఇదే యహోవ వాక్కు వారు నీతో యుద్ధం చేతురు కానీ నిన్ను విడిపించటకు నేను నీకు తోడయ్యున్నందున వారు నీపై విజయం పొందజాలరు మనం ఏం చే మనం వారు వారు నీతో యుద్ధం చేతురు వారు అంటే ఎవరు ఎవరు బ్రదర్ సైతాన్ శక్తులు సైతాన్ శక్తులు ఇవి మనతోటి సైతాన్ శక్తులు మంత్రశక్తులు దుష్టులు వీళ్ళందరూ మనతోటి యుద్ధం చేస్తారు కానీ ఇక్కడ దేవుడు ఏమంటాడు విడిపించటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు అయితే మనం దేవుళ్ళ ఉన్నాం కాబట్టి దే దేవుడు ఏం చేశాడంట మనల్ని ప్రతి దాంట్లో నుంచి విడిపిస్తాడు బ్రదర్ చూసుకోండి సామెతలు ఎయిట్లా ట్వంటీ వన్ నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును నన్ను ప్రేమించే వారిని నేను ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుతున్నాం అయితే మనము ఎవరిని ప్రేమిస్తున్నాం ఏసుప్రభుని ప్రేమిస్తున్నాం కాబట్టి మన మా యేసు ప్రభు మనల్ని ఆస్తికర్తలుగా చేయుదును దీని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ యేసు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ సమృద్ధిగా మనకి ఇచ్చినాడు కాబట్టి మనం మనం మనము ఆస్తికర్తలుగా ఆస్తికర్తలుగా దేవుడు చేస్తాడంట బ్రదర్ సిక్స్టీన్ల త్రీ చూడండి బ్రదర్ సామెతల సామెతలు సిక్స్టీన్ ల త్రీయా నీ పనుల భారము యహోవ మీద నుంచము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అయితే ఇక్కడ ఏమంటున్నావు నీ పనుల భారము యహో మీద నుంచము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును మన పనుల భారము దేవుని మీద మోపితే దేవుడు ఏం చేస్తాడంట మన ఉద్దేశంలో సఫలము చేస్తానంట నేను ఒకసారి డ్యూటీ చేసినప్పుడు నేను ఇవే చెప్తున్నా అని మీరు ఏం అనుకోకండి ఎందుకంటే నా డ్యూటీ అయిపోయింది కాబట్టి కొన్ని కొన్ని సాక్ష్యాలు చెప్పాల్సి వస్తుంది నేను నేను డ్యూటీ చేసినప్పుడు ఏమైందంటే బ్రదర్ ఒకసారి సేవ చేసుకొని లేట్ వచ్చిండు లేట్ వస్తే నేను పొద్దున ఫైవ్ ఓ క్లాక్ రాత్రి నిద్ర సరిపోలే బస్లో ఎక్కినా ఇది ఆల్రెడీ ఒకసారి చెప్పిన నేను సాక్ష్యం బస్లో డ్యూటీ చేస్తున్నా డ్యూటీ చేస్తున్నా బాగా నిద్ర వచ్చింది ట్వంటీపీ రూట్లా చేస్తున్నాం ముషిరాబాద్ దగ్గర పోగానే నా బస్సులో ముగ్గురే ఎక్కినరు ముగ్గురే ఎక్కినరు ఆ ముగ్గురులో ఇద్దరికి టికెట్లు ఇచ్చినా ఒక ఆయనకి టికెట్ ఇవ్వలే నేను అయితే బస్సుల ఎట్లుంది కెపాసిటీ ఎక్కువ ఉండాల కెపాసిటీ ఎక్కువ ఉండి కేసు అయితే ఏం కాదు కెపాసిటీ తక్కువ ఉండి కేసు అయితే సీరియస్ అవుతుంది అయితే నేనేం చేసినా బాగా నిద్రపో నిద్రపోయినా ఏసుప్రభ నువ్వే చూసుకో ప్రభా నాకైతే చేతన అయిత లేదు ఇక్కడ ఈ వాక్యం ఏముంది నీ పనుల భారం యహో మీద నుంచము అప్పుడు ఆయన నీ ఉద్దేశమును సఫలపరచము నేను అదే అనుకున్నా ఏసుప్రభ నాకైతే చేతనైత లేదు మరి నువ్వే చూసుకో ప్రభా అని చెప్పి చిన్నగా ప్రార్థన చేసుకున్నా ప్రా ఇంట్లోనే చేసుకున్నా ప్రార్థన చేసుకొని పోయినా నిద్ర నిద్రపోయినా ఇక ఉషిరాబాద్ దగ్గర పోగానే టీటీఆలు ఎక్కడు టీటీలు ఎక్కటాలకు ఇక నేను నేను చూసుకుంటా నేను ఇద్దరే ఎక్కిను ఇద్దరికి టికెట్లు ఇచ్చిన అనుకుంటున్నా అయితే అక్కడ చిన్నగా ఇంకొకళ్ళు కనబడుతుండు కనబడుతుండు కానీ వాళ్ళు ఏం చేసిండు టీటీలు ఎక్కి ఇద్దరు ఉన్న వాళ్ళని చెక్ చేసింది మూడో వ్యక్తిని ఆయన చెక్ చేయలే ఆయన ఇట్లా కింద వండుకునేసిండు తర్వాత చూస్తే ఆయనకు టికెట్ ఇలా ఏమ్రా బాబు టికెట్ తీసుకోకుండా మొన్న ఇప్పుడు కేసు అవుతున్న కద నీకా అని అన్నా అయితే దేవుడు అక్కడ ప్రతి దాంట్లో మనల్ని కాపాడుతాడు మనం ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మనము అశ్రద్ధగా ఉండి ప్రాధం చేయకుండా కొంచెము అలిసిపోయినట్టుండి మనం ఆయనను మర్చిపోయినా కూడా ఏసీ ఏం చేస్తాడు మనల్ని కునుకోకుండా నిద్రపోకుండా మనల్ని కాపాడతాడు ఇక్కడ మనం ఏం చెప్ పనుల భారము యోహో మీద నుంచమో అప్పుడు నీ ఉద్దేశంలో సఫలపరచను మన పనుల భారం దేవుని మీద మోపితే దేవుడు ప్రతి దాంట్లో మనకు విడుదలిచ్చి విడుదలిచ్చి ప్రతి దానికి మనకు అన్నిట్లో అన్నిట్లో మనం ఫెయిల్ కాకుండా విజయం ఇచ్చి మనల్ని కాపాడుతాడు దేవుడి చిన్న వాక్యం దించిన ఆ మీన్ Amen. Amen. Praise the Lord. So, so then, Thundra Isu Prabhupada, you gave on the knowledge of Parishgada. నారాజా నువ్వు వాక్యం ద్వారా మాట్లాడినందుకు నీకు వందనాల రజా ఏసు ప్రభా నీకే వందనాల రజా నిత్యము దగ్గర మొర పెట్టకు నువ్వు సహాయం చేయండి ప్రభా నారాజా ప్రతి విషయంలో మీద ఆనుకొని జీవించటకు సహాయం చేయండి ఏసుప్రభ మేము పెడుతున్న ప్రతి మొరకు జవాబు దయచేసి మా అందరి జీవితాలలో నువ్వు అద్భుత ఆశ్చర్యకారరిగించి ప్రభా నే నామనికి మహిమ తెచ్చుకోమని ఏసునామను అడుగుచున్నాను తండ్రి ఆమెన్ పరిశుద్ర ప్రేమల దేవా కృపను దేవ ఉత్సవ ప్రభా నీకు లెక్కల వంధనాలు కృతజ్ఞతలు స్థుత కలింగ రజ పరిశుద్ర బాబు సర్వశక్తి మందుల సర్వాధికారులు నీకు ఏ వంధన ప్రభా దేవాయత్స ప్రభా మరి వాటిని చెత్త మాట్లాడినందుకు నీకు పొందాల ప్రభా మాత్మని మీరు బలపరిచినందుకు పొందనాల ప్రభా దేవాయత్స ప్రభా మరి ఎక్కడ ఉన్న కానీ ప్రభా మీరు మాకు తోడే అనిపిస్తున్నందుకు నీకు పొందనాలుతుంది దేవాయత్స ప్రభా మరి ప్రతి వారి చిత్ర కూడా ప్రభా మరి వాందరితో కూడా మీరు మాట్లాడి ప్రతి వృధాను మీరు బలపరిచినందుకు నీకు పొందాలి తండి అదే రీతిగా మరి ప్రేరం చేసి ప్రార్థిస్తుంది మీ యొక్క ఆత్మకరణం జరిగించండి దేవాయత్స ప్రభా మరి సిస్టర్స్ ప్రభా కమల సిస్టర్ విషయంలో ప్రార్థిస్తుంటండి సిస్టర్సర్ ని తీసుకోండి ప్రభా మరి శ్రీనివాస్ పర్సన్ మీ తాకేమిటి స్వస్థపరచండి వరుకున్న క్యాన్సర్ నుంచి విడుదల దయచండి ప్రభా దే వాయిచు ప్రభా అదే రీతిగా ప్రభా మరి రీనా సిస్టర్ విషయంలో ప్రార్థిస్తుంటుంది రీనా సిస్టర్ ని కూడా మీ తాకేమిటి స్వస్థపరచండి ఆ సిస్టర్ పెరాల్స్ నుంచి ప్రభావ ఈ చూపిస్తున్న విడుదల దయచండి ప్రభా దేవాయస్రభ తల్లి నుంచి అలికాల వరకు గొడప్రభ ప్రతి నేరలో ప్రతి ఒక్క ఎంకరేళ్ళ ప్రభా ఈ యొక్క జీవం కుమరించి అభివృద్ధి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాలుగా ఇచ్చింది ప్రభా దేవాయప్రభ మా శ్రీ బ్రదర్ ఆ బ్రదర్ కూడా మీరు తాకే ముడి ఆ కుటుంబం అంతా గొడప్రభ సర్వసత్యంలోకి నడిపించండి వారి మీదనే ప్రతి ఒక్క మంత్రాన్ని ప్రభా ఏసునామంలో గదిగించి కొట్టివని ప్రతి మంత్రంలో ఏసోగ సునామంలో కాలిపాల్సిందే ప్రభావం ఆత్మకరం కీర్తించండి ఇద్దరు అనదము లైఫ్ టైం మీరు సెట్ చేయండి ప్రభా ఆ కుటుంబంతో మీరు దర్శించి మాట్లాడండి ప్రభా లేవా నీకే స్థోతి నీట్లో ఉన్నారు తనే అదే రీతిగా ప్రభా మరి శ్రీకాంత స్వాతి విషయంలో ప్రార్థిస్తుంది ఆ ఇద్దరు బ్రదర్స్ మధ్యలో కూడా ప్రభా శాంతి సంబంధం ఐక్యత దండి లేదా ఇలాంటి డైవర్సిటీ కాకుండా ప్రభావ వారి దాన్ని మీరు జతపరచండి ప్రభావ తిరిగి వారంతా ఏక కుటుంబం అయి ఉండేలాగా స్నామించండి ప్రభావ వారిని మీరు రక్షించుకున్న ప్రభా ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకుని జీవించేలాగా సాయపడండి ప్రభా వరి చిన్న బాబం కూడా మీరు తాకే ముట్టి స్వస్థపరచండి ఆ బాబు కూడా ప్రభా మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా కుటుంబం అంతా ఏక కుటుంబం వెళ్ళి నడుచుకునేలాగా సాయపడం ఆ కుటుంబాన్ని మొత్తం మీరు రక్షణకి నడిపించుకుంటుంది ఇవాళ నీకేస్తూ నీకే ఉన్నారు అదే రీతిగా ప్రభాస్ ప్రభ ఇంకొక బ్రదర్ని కూడా నీ ఒక కృపలో జ్ఞాపకం ఆ కన్ను తాకే ముట్టి శ్వాసపరిచి తన కూడా సక్సెస్ఫుల్ అయ్యేలాగా సాయపడమని ప్రార్థిస్తుంది మరి తన కూడా ప్రభా తన కుటుంబం రక్షణకి నడిపించుకోమని ప్రార్థిస్తుంది అదే వయసు ప్రభా కావ్య శిష్యుడిని కూడా నీపలం చేసుకోండి భార్య మధ్య శాంతి సమాధాన ఐక్యత ప్రభా అభ్యక్కు ప్రతి దుఃఖం చూడలే ద ఆ బిడ్డ కుటుంబాన్ని మొత్తం కూడా ప్రభుత్వం నీవు రక్షణకి నడిపించుకోండి మరి పిల్లల భవిష్యత్తు ఇంకా దీవించండి ఆలోచించదని ఇప్పండి ఆ కుటుంబం యొక్క సర్వసత్యంలోకి నడిపించుకుని తల్లి రక్షణకి రక్షించుకోమని ప్రార్థిస్తుంది తల్లి ఇంకా ఎంతమంది అయితే ఉన్నారో ప్రభావ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రతి వారిని రక్షించుకోండి మరి అన్యుల గొడపవాళ్ళు నీ యొక్క రక్షణకి వచ్చేలాగా ప్రభావ ప్రతి బిడ్డని యొక్క కృపలో మరి సేవకుల విషయంలో కూడా ప్రార్థిస్తుంది ప్రతి సేవ జీవితం కూడా ప్రభా ఫలి భరితం దించండి వారు వెళ్ళిన ప్రతి మార్గం కూడా సరళం చేయండి ఎక్కడికి వెళ్ళిన వారికి విజయం అనుగ్రహించండి ప్రతి పరిశుద్ధులని యొక్క జ్ఞాపకం చేసుకుంటండి వారిని అందరినీ మీరు దీవించండి ఆశించి తనిపించండి ప్రతి కుటుంబం చుట్టూ కూడా ప్రభాని యొక్క అగ్ని కవచంలో వేసి పెట్టండి ప్రభా అందరినీ కూడా ప్రభా నీ యొక్క పనిలో నిగ్నమైపోయడానికి సహాయపడమని మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ ఏబిపిఎం గ్రూప్ లోని బ్రదర్ సిస్టర్ కుటుంబాలకి ప్రార్థనాంశాలు చేసిన వాళ్ళ కుటుంబాలందరికీ సదాకాలం తోడైన I've done today. Did you ride the bicycle?